ప్రేజ్ లోడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రేయర్ ని స్టార్ట్ చేసుకుందాము ఈ రోజు స్కై ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ నా వందన తెలియజేస్తున్నాను మనం ప్రాంతంతో ఈ మీటింగ్ ఆరంభించుకుందాము మన మధ్యలో ఉన్న శాంతం సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు తర్వాత అతని బ్రదర్ పాట పాడతారు స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవ దేవాతి దేవ రాజాతి రాజ పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభ సర్వాధికారి సర్వశక్తి మందుడ జీవంగలేశయా నీకే వందనాలు శృతి స్తోత్రాన్ని నాయన అదిగో ప్రభా ఈ రోజంతా కూడా ప్రభావ ఈ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినారు ప్రభా నీకే వందనాలు నాయన ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా నీ కాపుదల భద్రత మాకు ఇచ్చింది ఆయన ఇదిగో ఈ సంవత్సరం ఆఖరి మమ్మల్ని నడిపించిన కృపను బట్టి నీకు వందనాలు శిథనే స్తోత్రాలు నాయన పరిశుద్ధుడానికి వేస్తూ తీవత్రాలు నాయనా ప్రభా నీకే వందనాలు వేసాయా అయ్యా తండ్రి ఈ ప్రార్థన మీరు ఉండండి ప్రభా పాటలు పాడే బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా ఉదీవంగా ప్రభావ నీకు ఇష్టకరంగా ప్రభా నీకు ప్రీతికరంగా జీవించే కృపద ఇచ్చేయండి ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రవ్వా బలపరచండి మాలో ప్రతి తప్పులను క్షమించండి తొలగించండి వేసి ప్రభా పరిశుద్ధుడా నీకే వందనాలు వేసయ్యా నీకే స్తోతుల స్తోత్రాలు నాయన ప్రభా సర్వం పెరిగిన దేవుడవ ప్రవ్వా ప్రతి ఒక్క హృదయ అంతరంగాలు నువ్వు పెరిగిన దేవుడవ ప్రతి ఒక్క బిడత మాట్లాడండి ప్రతి ఒక్క కూడా మీరు బలపరచండి పరిశుద్ధులుగా మీరు ఆకడకు సిద్ధపరచండి తండ్రి ఇప్పుడు అగ్ని అంతట్ల ప్రభ మీరే నాయన ఆది మొదలు కొనంతం వరకు మీరే నడిపింపు దయచేయమని మీ ఆత్మలు నడిపింపు దయచేయండి ప్రతి ఒక్కరిని నీ కృపల భద్రపరచమని ఏసఐ పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె సిస్టర్ థ్యాంక్ సిస్టర్ నా బ్రదర్ మీరు పాట పాడండి బ్రదర్ సిస్టం అందరికి ప్రైజ్ లాట్ ప్రభు నీవే నా దేవుడవు స్తుంచదన్ యేసు ప్రభు నీవే నా దేవుడవు సృతించేదన్ని ఏసు ప్రభు నీవే నా ప్రభుడవు కీర్తించేదన్న యేసు ప్రభు నీవే నా ప్రభుడవు నీవే ఈ సృష్టికర్తవు నివే ఆరాధ్య దైవమో నీవే సృష్టికర్తవో నివే ఆరాధ్య దైవమో నీవే ఇలా నన్ను నిర్మించితీ స్దన్ నీవే నన్ను నిర్మించి తీతించేదన్ యేసు ప్రభు నీవే నా దేవుడవు స్తుంచేదన్ యేసు ప్రభు నీవే నా ప్రభుడవు కీర్తించేదన్న నేపాపినయయండగా నన్ను ప్రేమించేపాపినగా నన్ను ప్రేమించవేనా కై ప్రాణము పెట్టలు నీవే నా కై ప్రాణము పెట్టి తివీ సిలువలు ఏసు ప్రభు నీవే నా దేవుడవు స్దన్ యేసు ప్రభు నీవేనా ప్రభుడవు కీర్తించేదన్ నేన పవిత్రుడను నీవే పవిత్రుడవో నేన పవిత్రుడను నీవే పవిత్రుడవో నిరక్తమే నన్ను శుద్ధిని చేసి ఇదరలు తమే నన్ను శుద్ధిని చేసన్ ఈ ధరలో ప్రభు నీవే నా దేవుడవు స్థుతించేదను యసు ప్రభు నీవే నా ప్రభుడవు కీర్తించేదను ఆత్మాభిషేకమును నీవే నాకీచితివి ఆత్మాభిషేకమును నీవే నాకీచితివీ నీ శక్తితో సాతాను నిరింత ఎల్లప్పుడూ నీ శక్తితో సాతాను నే దేరించును ఎల్లప్పుడూ ఏసు ప్రభు నీవే నా దేవుడవు స్థుతించేదన్న ఏసు ప్రభు నీవే నా ప్రభుడవు కీర్తించేదన్న శోధనలే కలిగినా వేదనలే కలిగినా శోధనలే కలిగిన వేదనలే కలిగిన నీవే నాకు కాపరివై ఉండగా భయపడను ఇళ్ళలో నీవి నాకు కాపరివై ఉండగా భయపడను ఇల్లలు ఇసుప్రభు నీవి నా దేవుడవు స్థుతించేదన్న యేసుప్రభు నీవే నా ప్రభుడావు కీర్తించేదన్న చీకట్లు నన్ను ముసిరినాట కిరటాలు కృంగదీసిన చీకట్లు నన్ను ముసిరినాటాలు నన్ను కృంగదీసిన నీవే నాకు జీవాశ్రయా దుర్గము నిజిడియన్ నీవే నాకు జీవాశ్రయా దుర్గము నిజిడియల్ యేసు ప్రభు నీవే నా దేవుడవు స్తుంచేదన్న యేసు ప్రభు నీవే నా ప్రభుడావు కీర్తించేదన్ని ఏసూనే ప్రేమింతును ఏసూనే సేవింతును ఏసూనే ప్రేమింతును ఏసూనే సేవింతును నా జీవితం అర్పింతు నీ సేవకై వెనుదియన్ నా జీవితం అర్పింతు నీ సేవకై వెనుదియన్ ఇసు ప్రభు నీవే నా దేవుడవు స్తుంచేదం యేసు ప్రభు ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు ప్రైజ్ లాదర్ యొక్క స్కైప ఆరాధనలో ఉన్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన హేసు క్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు శుభములు తెలియజేస్తున్నాను మనం ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము పరిశుద్ధుడా తండ్రి ప్రేమ కలిగిన దేవ కృపా కనికరం గల తండ్రి జీవం గల నీకు వందనాలు స్తోత్రములు దేవ గడిచిన కాలమంతా దేవ తండ్రి ఈ దినం వరకు నైనా నీ కృపలో దేవ మమ్మల్ని మీరు కాచి కాపాడినందుకు తండ్రి దివారాత్రములు దేవ తండ్రి నాయన కంటి కంటిపాపలే కాచి కాపాడి ఈ దినంకు కూడా తండ్రిని యొక్క నూతనమైన కృపనయన మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన ఆయన ఈ రీతిగా నీ సన్నిధిలో ప్రభావ మమ్మల్ని చేర్చినందుకు నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉంటే అక్కడ వారి మధ్యను ఉంటానని చెప్పిన దేవుడవు ఆ రీతిగా దేవా తండ్రి మాకు వాగ్దానం చేసిన దేవుడవు నువ్వు నమ్మదగిన తండ్రి కాబట్టి నాయన మీరు మా మధ్యలో ఉన్నారు ఇప్పుడు మీరు మాతో ఉన్నారు ఇప్పుడు మీరు మాతో మాట్లాడుతున్నారని సంపూర్ణంగా నాయన మేము నమ్ముచున్నాము విశ్వసిస్తున్నాం దేవా దానిని బట్టి నీకు వంద నాలుగు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభ కాబట్టి తండ్రి ఇంతవరకు పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందారు ప్రభా నాయన ఇప్పుడు దేవ నాయన యొక్క వాక్యం ద్వారా ప్రభ పరిశుద్ధాత్మ దేవ తండ్రి ఏసయ్యా ఉండి వాక్యాన్ని ఉపదేశించి దేవా నాతో తండ్రి ఇక్కడ కూడి ఉన్న మా అందరితో హరితిగా నీ ప్రియులందరితో మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం దేవాతాండ్రి ఎక్కడ కూడా ప్రభా నా అంతట నేను ఏది బోధించకుండా నా ఇష్టం చొప్పున చేయకుండా దేవ ప్రతిదీ సంపూర్ణంగా దేవాతండ్రి నన్ను నీకు అప్పగించుకుంటున్నాను దేవ హరితిగా పరిశుద్ధాత్మ దేవాతాండ్రి నాలో ఉండి నాయన మీరు మాట్లాడమని నాలో నువ్వు ఉండి ఈ దినం నాయన మీరు ఏమైతే ఉద్దేశించిన ఆయన మీ ప్రణాళిక ఉందో ఆలోచన ఉందో దేని నిమిత్తం మీరు మాతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు దేవ ఆ యొక్క స్వరం నాయన మాకు వినిపింపజేయమని మేము ప్రార్థిస్తున్నాము మేము వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సు దేవ మాకు దయచేయండి ప్రతి ఒక్కరి మనోనేత్రాలు విప్పండి వారి హృదయాలు తెరవండి తండ్రి ప్రభ నైనా ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని ప్రభ మేము గ్రహించలాగున ఒకవేళ ఆ రీతిగా నాయన ఆ వాక్యానికి తగినట్టుగా మేము లేకపోతే ప్రభ నైనా ఎదుట ఒప్పుకునే వారిగా పరిశుద్ధాత్మడే మమ్మల్ని ఒప్పింపజేస్తాడు అన్నావు ప్రభ అలా ఒప్పుకునేది కూడా మాకు దయచేమని ప్రార్థిస్తున్నాం మాలో ఎలాంటి కఠినతనం ఉన్నా తొలగించండి ఎలాంటి రాతి ఉన్నా తొలగించండి ప్రభ నైనా మేము ఎక్కడ కూడా తండ్రి మా మనసు కానీ మా హృదయం కానీ నైనా మేము కఠినపరచుకోకుండా తండ్రి తండ్రి ఈ వాక్యమునైనా మా లోపల నాటబడుతుంది ఈ వాక్యమునైనా మా ఆత్మను రక్షిస్తది ఈ వాక్యము తండ్రి మేము నడవవలసిన మార్గాన్ని త్రోవని మాకు చూపిస్తుంది నీ వాక్యమే తండ్రి మా పాదములకు త్రోవకు వెలుగై ఉన్నది కాబట్టి నీ వాక్యమే మమ్మల్ని జీవింపజేస్తుంది ప్రభ శరీరము కేవలం నిష్ప్రయోజనమే కాబట్టి దేవా తండ్రి కాబట్టి నీ వాక్యములో మేము జీవించటకు సహాయం ఉదయి ఎందుకంటే ఆది ఎందు వాక్యము దేవుని యొద్ ఉండెను దేవుడే వాక్యమై ఉండెను అని తండ్రి కాబట్టి ప్రపంచములో ఇవన్నీ కేవలం నీ వాక్యము వలనే నిర్మించబడ్డాయి ప్రభ కాబట్టి ఈ వాక్యము మీరు కాబట్టి ఈ వాక్యము అర్థము కాబట్టి కాబట్టి వాక్యము యథార్థమైనది కాబట్టి నువ్వు చేయనదంతయో నమ్మకమైనది కాబట్టి దేవ మేము కూడా యథార్థంగా మా జీవితాలను పరిశీలించుకున్నట్టుకు నైనా ఆ రీతిగా మమ్మల్ని సరి చేసుకున్నట్టుకునైనా ఒకవేళ నీకు ఆయాసకరంగా ఉంటే ఒప్పుకున్నట్టుకునైనా అట్టి రీతిగా నైనా మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో ఉంచమని ప్రార్థిస్తూ ఈ జరుగుతున్న ఆరాధన ప్రభ నీకు మహిమకరంగా జరిగించమని హరితిగా మాతో మాట్లాడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో దేవా తండ్రి నీకు ప్రార్థించి నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము ఎనిమిదో వచనము ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము ఎనిమిదో వచనంలో పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అపద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలుపొందుదురు ఇది రెండవ మరణము కాబట్టి చూడండి ఎవరు ఆ మండుతున్న అగ్నిగుండములో భాగస్వాములు అయ్యేవాళ్ళు ఎవరు ఆ రీతిగా ఆ శిక్షకు పాత్రలు అయ్యేవాళ్ళంటే ప్రాముఖ్యంగా ఈరోజు మనం వీటన్నిటిలో ధ్యానించుకునేది ఏంటంటే అపద్దికులు అనే దాని గురించి కాబట్టి పిరికి వాళ్ళు అవిశ్వాసులు కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంది ఏంటంటే అబద్ధికులు కాబట్టి ఎవరైతే అపద్దికులు అందరూ అంటున్నాడు అంటే పెరికివారు కాకుండా అవిశ్వాసులు కాకుండా అసహ్యులు కాకుండా నరహంతకులు కాకుండా వ్యభిచారులు కాకుండా మాంత్రికులు కాకుండా విగ్రహారాధికులు కాకుండా అబద్దికులు కాబట్టి ఈ అబద్ధికులు అని అంటే ఒక రీతిగా అబద్ధము అన్నదే ఈ వాక్యం యొక్క మూల వాక్యము ఈరోజు మాట్లాడుతుంది కూడా అంశం యొక్క చూడండి అబద్ధము అనే దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఏసు ప్రభువు సత్యము అందుకు అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు అంటే ఏసు ప్రభువే సత్యం కాబట్టి దేవుని వాక్యమే సత్యము అదే మనము సత్యములో ఉన్నామా అబద్ధములో ఉన్నామా అని మనకు తెలియజేసేది కాబట్టి ఈ అబద్ధికుల గురించి కాబట్టి నిర్గమకాండము ఇరవై మూడో అధ్యాయము ఏడో వచనంలో నిర్గమ కాండము ఇరవై మూడో అధ్యాయము ఏడో వచనంలో అబద్ధమునకు దూరముగా నుండుము కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు అబద్ధమునకు మనము దూరముగా ఉండాలి అంటే అబద్ధమునకు దూరంగా ఉండకుండా అబద్ధములో మనముంటే చివరి ఫలం ఏంటంటే మండుతున్న అగ్నిగుండంలో పాలు పొందుతారు కాబట్టి చూడండి ఎందుకు దేవుడు అపద్ధానికి దూరంగా ఉండమంటున్నాడు అంటే యూహాను సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగో వచనంలో యేసు క్రీస్తు ప్రభు ఆ దినము శాస్త్రలు పరిశల్యతో మాట్లాడాడు ఏమని మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగర్చున్నారు ఆది నుండి వాడు నరహంత కూడా ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు అంటే ఎవరిని ఇక్కడ దేవుడు చూపిస్తుండే సైతాను అపవాది వాడి యొక్క గుణాన్ని చూపిస్తున్నాడు వాడి యొక్క వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నాడు సైతాన్ యొక్క స్థితి ఎలాంటిది అని దేవుడు చెప్తున్నాడు వాడు మొదటి నుండి కూడా నరహంతకుడు అని చెప్తున్నాడు అపవాదే మొదటి నుండి కూడా వాడు సత్యమందు నిలిచిన వాడు కాడు అంటే అబద్ధములో ఉన్నవాడు అబద్ధానికి దగ్గరగా ఉన్నవాడు అపవాదే అబద్ధికుడుగా ఉన్నాడు కాబట్టి వాని ఎందు సత్యము లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు కాబట్టి ఎందుకు మండుతున్న అగ్నిగుండంలో మీరు పాలు పొందుదురు అని ఈ అబద్దికులందరూను అని ఎందుకు దేవుడు చెప్పాడు తర్వాత ఇక్కడ దేవుడు మనతో ఏం చెప్తున్నాడు మనము అబద్ధానికి దూరంగా ఉండాలి అబద్ధమునకు దూరంగా ఉండకపోతే మనము నెరవేర్చేది దేవుని ఉద్దేశాన్ని కాదు అపవాది యొక్క ఉద్దేశాన్ని అపవాది యొక్క ఇష్టాన్ని అపవాది యొక్క కోరికలను ఎందుకంటే మనము వాడికి దాసులం అవుతాం కాబట్టి కాబట్టే యేసుప్రభు ప్రార్థిస్తాడు నేను సత్యంలో వారిని ప్రతిష్ఠించి అంటే సత్యము అంటే ఏసుప్రభు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను కాబట్టి అబద్ధము మనల్ని ఏం చేస్తుంది స్వతంత్రులుగా చేయలేదు ఎందుకంటే అది దాస్యము కింద ఉంటుంది కాడి కింద ఉంటుంది కాబట్టి కాబట్టి ఈరోజు లోకంలో ఎంతోమంది అబద్ధంలోనే ఉన్నారు కానీ వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు మేము అబద్ధంలో ఉన్నాము అని ఎందుకంటే మనము చూసే దేవుడు మాట్లాడే ఈ వాక్యాలు తెలియజేస్తాయి అన్నట్టు ఒకవేళ మీ జీవితం గాని నా జీవితం మన జీవితాలు ఆ రీతిగా దేవుని వాక్యము మన ఎద్దుకు వచ్చినప్పుడు మనం అలా ఉంటే తాగిల పడడం మంచిది మనకి దేవా ఈ అబద్ధములో నేనుంటే ఈ అబద్ధము నుంచి నాకు దూరం చేయి అని ప్రార్థించడం మంచిది ఎందుకంటే అలా ప్రార్థించకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మండుతున్న అగ్నిగుండంలో పాలు పొందుతారు ఎవడైతే అబద్ధములో ఉన్నవాడు అబద్ధమును అనుసరించి నడుచుకున్నవాడు ఎందుకు దేవుడి మాట చెప్తున్నా వాడు అపవాది గురించి దేవుడు చెప్తున్నాడు అంటే వాడి వ్యక్తిత్వం ఎలాంటిది వాడు మొదటి నుండి కూడా సత్యమందు నిలిచిన వాడు కాడు అని యేసు ప్రభు చెప్తున్నాడు తర్వాత వానిలో సత్యము లేదు కాబట్టి అవ్వను ఎలా మోసపరచగలిగిండు కుయుక్తతో మోసపరచండు అంటే అపవాది యొక్క మూల గుణం అంటే వాడు మొదటి నుండి కూడా మోసాన్ని ఆశ్రయించిన వాడు అబద్ధాన్ని ఆశ్రయించిన వాడు మనుషులను వంచన చేసేవాడు మనుషులకు దురాశలను కల్పించి శోధించి మనుషులను పాపంలోకి నడిపించేవాడు అందుకు ఈరోజు ఎంతో మంది కూడా ఈ అబద్ధంలోనే అంటే అబద్ధం అంటే చీకటి అబద్ధం అంటే పాపం వీళ్ళంతా పాపంలో ఉన్నారు కాబట్టి దానివల్ల వచ్చు జీతం మరణము కాబట్టే ఆ మండుతున్న అగ్నిగుండంలో పాల్పొందుతున్నారు కాబట్టి ఎందుకు దేవుడు ఈరోజు ఈ మాట చెప్తున్నాడంటే యోహన్ స్వార్త ఎనిమిదో అధ్యయము నలభై ఐదో వచ్చిన చూడండి సామెతలు గ్రంథము సామెతలు గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై రెండో వచనము అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు అంటే ఎవరైతే అబద్ధమాడతారో ఇప్పుడు బాగా అర్థమైంది నాలుక ఎందుకు శరీరంలో ఉన్న అవయవాలన్నిటిలో అది పాప ప్రపంచమని బైబుల్ చెప్తుందంటే నోటితోనే కదా చూడు కాబట్టి అబద్ధమాడు పెదవులు ఒకవేళ మనలో ఉంటే ఈ నోటితో ఏది చేసినా అది దేవునికి హేయమైనది ఎందుకంటే నీలో అబద్ధం ఉంది కాబట్టి నీ జీవితంలో నీలో అబద్ధం ఉంది కాబట్టి నువ్వు అబద్ధాన్ని అనుసరించి నడుచుకుంటున్నావు కాబట్టి దేవునికి ఎవరు ఇష్టాలంటే సత్యవర్తనులు ఎందుకంటే ఆయననే సత్యము కాబట్టి ఆయననే సత్యము కాబట్టి ఆ సత్యములో మనము ఉంటే ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అప్పుడు అపవాది మనకి ప్రేరేపించే ఎలాంటి దురాశలకు కూడా మనము మరులు అపవాది మనల్ని శోధించే ఏ శోధనలకు కూడా మనం పడిపోం ఎందుకంటే ఈరోజు పాపము అనేది ఎట్లా వచ్చింది ప్రతివాడును అని చెప్పిండు యాకో ప్రత్యేకలు ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత అన్నాడు అంటే తన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడి శోధింపబడి పాపం చేస్తాడని చెప్పాడు కాబట్టి సత్యవర్తునులు ఎవరైతే సత్యాన్ని నమ్మేవాళ్ళు ఎవరైతే సత్యాన్ని విశ్వసించే అలా దేవుని సత్యంలో ఉండేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు యథార్థంగానే ఉంటారు యదార్థంగానే జీవిస్తారు కాబట్టి వారు దేవునికి ఇష్టలు కాబట్టి కీర్తనల గ్రంథము ఐదో అధ్యాయము ఆరో వచనంలో అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు ఇది ఎప్పుడు చెప్పిండు ప్రకటన గ్రంథంలో చెప్పలా కీర్తనల గ్రంథంలోనే రాయబడింది కీర్తనల గ్రంథంలో రాయబడ్డ కొత్త నిబంధనలు రాయబడ్డ అది ఆది చెప్పబడ్డ దేవుడు అల్పయు ఒమేగా దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు ఆకాశములు భూమి గతించిన ఆయన మాట గతించదు కాబట్టి అదే కదా అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదు అంటే వీళ్ళు నశించిపోతున్నారు కదా మండుతున్న అగ్నిగుండంలో ఈ అబద్ధికులు కూడా పాలు పొందుతున్నారు కాబట్టి మనం ఈరోజు మన జీవితంలో మనము అబద్ధం ఆడుతున్నామేమో మనలో ఏమన్నా అబద్ధం ఉందేంది ఆ అబద్ధం ఏంది ఈరోజు ఆ అబద్ధము నీలో ఉంటే నువ్వు ఇంకా సత్యంలో ఉండి ఆ అబద్ధాలు నీ పెదవులతో ఒప్పుకోకుండా ఆ అబద్ధమునే నువ్వు అనుసరించి నడుచుకుంటే నువ్వు నశించిపోయేవాడివేం దేవుడు వాక్యం సెలవిస్తుంది అది నేనైనా వినేవాళ్ళు ఎవరైనా కానీ ఎందుకంటే అబద్ధమాడు వారిని నువ్వు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యహోవాకు అసహ్యులు అంటే కపటం ఎందుకు చూపిస్తారు చూడు ఒక అబద్ధములోనే మోసం ఉంటుంది అంటే నిజము కాని నిజముగా చెప్పడం అన్నట్టు కాబట్టి ఎందుకు దేవుడి మాట చెప్తున్నంటే చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము వ్యూహములు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఏడో వచనంలో ప్రియులారా మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ కొత్త ఆజ్ఞను నేను మీకు రాయుటలేదు లేదు ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే అని దేవుడు చెప్తున్నాడు అంటే మనమందరము దేవునికి ప్రియులము కాబట్టే దేవుడు మనల్ని ప్రియులతో సంబోధిస్తుంది కాబట్టి మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ కొత్త ఆజ్ఞను నేను మీకు రాయుట ఈ పూర్వపు ఆజ్ఞ ఏందంటున్నాడు మీరు వినిన వాక్యమే మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను చీకటి గతించుచున్నది అంటే దీని అర్థమేంది ఏసుక్రీస్తు ప్రభు రాకడ మనకు సమీపంగా ఉంది ఏసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి రాకడకు సంబంధించిన ప్రతి సూచనలు నెరవేరుతున్నాయి కాబట్టి లోకము గతించిపోయే సమయం ఆసన్నమైంది లోకమునకు తీర్పు జరిగే సమయము చూడండి దేవుడు ఎందుకు ఈ మాట చెప్తుందంటే మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన ఎందును మీ అందును సత్యమే ఏంది ఆ వెలుగులో ఉన్నానని చెప్పుకొనచు తన సహోదరుణ్ణి ద్వేషించు వాడు చీకటిలోనే ఉన్నాడు అంటే ఇది అబద్ధం అన్నట్టు అంటే అపవాది మొదటి నుండి కూడా వాడు నరహంతకుడు అంటే వాడిలో దేవుడు ద్వేషం ఉంది అందుకు వాడు గర్వించండి కాబట్టి నరహత్య అంటే పాపం కాబట్టి మనము ఏసు ప్రభుని నమ్ముకున్నాము ఏసు ప్రభుని వెంబడిస్తున్నాము ఏసు ప్రభు గురించే మనం ఇతరులకు ప్రకటిస్తున్నాము ఏసు ప్రభులోనే ఉన్నామని చెప్పుకుంటున్న మనలో ద్వేషం అనేది ఉంటే ఆ ద్వేషం ఎవరి మీదైనా కావచ్చు తోటి సేవకులతో అయినా కావచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కావచ్చు అన్యులతో కావచ్చు వాళ్ళు ఎవరైనా కానీ ఒక వ్యక్తి పట్ల మన హృదయంలో ద్వేషం ఉంటే నీ బ్రతుకు చీకటి అన్నట్టు నీ హృదయము అంధకారం ఏంది అందరూ ద్వేషం అంటే నరహత్య అది నరహత్య ఎంత పాపము అదే మనం నిర్గమకాండంలో మళ్ళీ మొదటికి వెళ్తే దేవుడు అదే చెప్తున్నాడు నిర్గమకాండము ఇరవై అధ్యాయము ఏడో వచనంలో అబద్ధమునకు దూరముగా నుండుము నిరపరాధినైనను నీతి మంతునైనా చంపకూడదు ఇప్పుడు ఎట్లా చంపుతున్నాం మనము నిరపరాధి అయినా నీతి మంతునైనా పొరుగువాడినైనా ఎవడినైనా ద్వేషంతో చంపుతున్నాం ఇది అబద్ధం కాదా చూడు నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను కాబట్టి ఇప్పుడు చంపడము ఎలా పోల్చబడింది ద్వేషంతో పోల్చబడింది కాబట్టి ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు వాళ్ళ నీకు ఏ అపాయమైనా చేయొచ్చు నీకు ఎలాంటి కీడైనా చేయు ఉండొచ్చు కానీ నీ హృదయంలో నీలో ద్వేషం ఉంటే అలా ద్వేషం కలిగిన వాళ్ళు వాళ్ళు ఇంకా చీకటిలో ఉన్నారు వాళ్ళ మీద వెలుగు లేదు వాళ్ళ హృదయంలో వెలుగు లేదు అంధకారమే ఈరోజు మన జీవితాలను పరిశీలించుకోవాల ఎందుకంటే నువ్వు దేవునిలో ఉన్నావు దేవునితో ఉన్నాను అనుకుంటున్నాం కానీ నాలో పలాని వ్యక్తి మీదనో పలాని వారి మీదనో నా హృదయంలో ద్వేషం ఉందే ఇది నరహత్య ఇది పాపము నాలో పరిశుద్ధత ఎక్కడుంది అలా ద్వేషం ఉన్నవాడిలో పరిశుద్ధత ఎక్కడుంది ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు క్రైస్తవులు పైకి భక్తి ఉండి ఎందుకు శక్తిని ఆశ్రయించరంటే అందరూ పాపులు కాబట్టి ప్రతి హృదయాల్లో ఉంటే దేవుడు వెలికి ద్వేషాలు అసూయలు ఈర్షలు కలహాలు మత్సరాలు విభేదాలు సమస్తము ఆయన కన్నులకు తేటగా కనపడత కాబట్టి వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుణ్ణి ద్వేషించువాడు ఇప్పటి చీకటిలోనే ఉన్నాడు తన సహోదరుణ్ణి ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు అంటే ప్రేమించేవాడేమో వెలుగులో ఉన్నాడు ద్వేషించేవాడేమో చీకటిలో ఉన్నాడు అతను ఎందు అభ్యంతర కరణమే అభ్యంతర కారణం లేదంటున్నాడు ఎందుకు వెలుగులో ఉన్నాడు కాబట్టి వెలుగు సంబంధులాగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అర్థమవుతుందా ఇన్ని డెనామినేషన్లు ఉన్నాయి క్రైస్తవులు ఇన్ని రకాలు ఉన్నాయి ఒకరికి ఒక్కరికి కూడా సమాధానం లేదు అందరికీ హృదయాల ద్వేషము అందుకు శిక్ష అమలు ఎక్కడ మొదలవ్వాలా ఇంటి దగ్గర నుండే పెట్టాల అందుకు తీర్పు ఎక్కడ నుండి మొదలవుతుంది దేవుని ఇంటి వద్ద నుండి అంటే వాక్యము తెలుసు మీరు మొదటి నుండి వినిన వాక్యం అని అంటే వాక్యం విని నువ్వు ఈ వాక్యాన్ని పాటించాల్సిన నువ్వు దాని ప్రకారంగా ముందుకు నడవవలసిన నువ్వు తెలిసి కూడా వాక్యాన్ని దేవుని మాటను దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే దేవుడు అట్లా దోషులను నిర్దోషులు ఎంచుతుడు మనలో కపటం ఉండొచ్చు కానీ దేవుడిలో లేదు కపటం మనలో భేదం ఉండొచ్చు కానీ దేవునిలో లేదు భేదం మనను చూపించే ప్రేమలో ఆప్యాయతలో అనురాగంలో మంచితనంలో పక్షపాతం ఉండొచ్చు దేవునిలో లేదు ఏసు క్రీస్తు అందరికీ ప్రభువే ఆయన అందరికి దేవుడే అందరి పట్ల ఆయన ఇచ్చే తీర్పు ఏదైనా సమానమే నేనైనా నువ్వైనా ఎవరైనా ఎందుకంటే ఆయన స్వభావాన్ని ఆయన ఎప్పుడు మార్చుకోడు నువ్వు దోషగా ఉంటే దోషమని చెప్తవే తప్ప నువ్వు నిర్దోషం చెప్పడు దేవుడు అదే ఈ లోకము చెప్తుంది నా ఇంటి కదా నా తమ్ముడు కదా చూడు నా భార్య కదా నా సంఘం కదా నా సహవాసం కదా అని పేదము పక్షపాతము చూపించి పాపాన్ని కప్పివేస్తదేమో కానీ ఆ దోషాన్ని కప్పివేస్తారేమో కానీ దేవుడు కప్పివేయడు ఎందుకంటే ఆయన న్యాయాధిపతి కాబట్టి తన సహోదరుణ్ణి ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని ఎందు అభ్యంతర కారణం లేదు తన సహోదరుణ్ణి ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు ఎందుకు కన్నులుండి చూడలేరు చెవులుండి వినలేరు హృదయాలు కూడా దేవుని తట్టు తెప్పరని ఎందుకన్నాడంటే ఈరోజు క్రైస్తవ్యంలో లేదా మనలో లేదా మన మధ్యలో లేదా ఈ ద్వేషాలు ఎవరిని మోసపరుస్తున్నాం ఎవరిని అపధీకునిగా చేస్తున్నాం చూడండి సమ్మర్థించుకున్నంత కాలం జీవిత కాలం మనుషులు సమ్మర్థించుకొని తర్వాత కాలాలు ముగించుకొని ఒకనొక దినం దేవుని ఎదుట నిలబడ్డప్పుడు అక్కడ ఏముందంట రెండో మరణం ఉందంట ఎందుకు నువ్వు చనిపోయి ఉండొచ్చు కానీ ఈ రోజు ఈ లోకంలో నువ్వు చనిపోయి ఉండొచ్చు రేపు ఆ మండుతున్న అగ్నిగుండంలో ఆ రెండో మరణం నుండి ఎవడు తప్పిస్తాడు చూడండి ఇది అబద్ధం ఎందుకు ఈ మాటకి చెప్పాల్సి వస్తుంది వాక్యం చెప్పాల్సి వస్తుంది అంటే కింద చూస్తే అర్థమవుతుంది తన సహోదరుని ద్వేషించు చీకటిలో ఉండి చీకటిలో నడుచుతున్నాడు చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగు గనుక తాను ఎక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు కానీ ఈరోజు మనకు తెలుస్తుంది ఎక్కడికి పోతామంటే మండుతున్న అగ్నిగుండంలోకి పోతారు చెప్పేవాడాలా లేకపోతే వాడు అక్కడే ఉంటాడు వినేవాళ్ళు ఎవరున్నా అక్కడే ఉంటారు అయ్యా నేను ముప్పై ఏళ్ళ నుంచి సేవ చేసినాను యాభై ఏళ్ళ నుంచి సేవ చేసినాను పది సంవత్సరాల నుంచి సేవ చేసినాను నేను నీ కోసం ఎంతో ప్రయాస పడ్డానయ్యా ఎంతో చేశానయ్యా ఎంతో చేశానని ఆ రోజు దేవుని దగ్గర చెప్పుకుంటే ఏం ఎందుకంటే చూడండి ఇక్కడ ఉంటుంది వాక్యము ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడు చూడండి యువను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనంలో మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము ప్రేమ వాడు మరణమందు నిలిచి ఉన్నాడు అందుకు ముందు నీకు రక్షణ తెచ్చుకోవాల మొదట మనకు రక్షణ ఇతరులకు రక్షణ కలిగిస్తాం మొదట మనము నిజంలో ఉండి వెలుగులో ఉంటే అనేకులను నిజంలోకి వెలుగులోకి తీసుకొస్తాం ఈరోజు మన జీవితాల్లోనే అబద్ధం ఉంది ఈరోజు మన బ్రతుకుల్లోనే అలవాటు ఉంది అబద్ధము చూడండి ఈ ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నవాడు అంటే నరహంతకుడు అంటే ఈ వ్యక్తి అపవాది యొక్క దురాశ చేత మనుషులున్న సైతాను మనుషుల్లో ద్వేషాన్ని తీసుకొస్తాడు ఎందుకు ప్రభు ఈ మాట చెప్తున్నాడు అంటే చూడండి అదే యోహన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో ఎవడైనను అంటే ఎవడైనను అంటే దాని అర్థమేంది అపోస్తులున్నా ప్రవక్తలున్నా చూడండి బోధకులున్నా కాపర్లున్నా సువార్తికులున్నా రెవరెండ్లున్నా భీషులున్నా చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడైనా చిన్న ప్రవక్త పెద్ద ప్రవక్త ఈ లోకంలో నువ్వు అనేవాడివి నీ ఐడెంటిటీ ఏదైనా ఈ వాక్యము నీకు అప్లికబుల్ అని చెప్తుంది అంటే దాని అర్థం ఏం దేవుడు ఏం చెప్తున్నాడు ఈ వాక్యము నీకు నాకు అందరికీ నేనే గుంపుకే కాదు చెప్పేవాడికి కూడా కాబట్టి నీ ఐడెంటిటీ ఏదైనా ను పెద్ద సంఘ కాపరి అయి ఉండొచ్చు ఎన్నో సంఘాలు స్థాపించిన వ్యక్తి వై ఉండొచ్చు లేదా నువ్వు గొప్ప బిషబ్ అయి ఉండొచ్చు రెవరెండు అయి ఉండొచ్చు చూడు ఏ స్థితి గల వాడివి ఎంతటి వాడివైనా కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళందరికీ అందుకు ఎవడైనను అని ఎందుకు చెప్తున్నాడు ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును అబద్ధానికి దూరంగా ఉండమన్నాడు అపద్దమాడు పెదవులు యహోవాకు ఏ ఎములు అన్నాడు అబద్ధమాడు వారిని అందరినీ నేను నశింపజేయుదునన్నాడు ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును ఎందుకు ఈ మాట చెప్తుండే తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని తాను చూడని దేవుణ్ణి ఎట్లా ప్రేమించగలడు అంటున్నాడు అంటే ప్రశ్న ఇస్తున్నాడు అంటే నువ్వు చూచిన నీ ప్రేమించలేని హృదయం నీకు లేనప్పుడు నువ్వు దేవుణ్ణి ఎట్లా ప్రేమించగలవు దేవుని ఆజ్ఞకు ఎట్లా లోబడగలవు దేవుని ఆజ్ఞను ఎట్లా గైకొని పాటించగలవు చెప్పండి ఈరోజున్న సేవకులకి ఈ వాక్యము అప్లికబుల్ కలిపి వాళ్ళని ఇంక్లూడ్ చేస్తే ఎంతమంది మనం నిలబడతాం దేవుని ఎదుట మన భక్తిని బట్టి మన నమ్మకాన్ని బట్టి మన విశ్వాసాన్ని బట్టి దేవుని పట్ల మనం ఉన్న ఇష్టం ఒక వ్యక్తి వాక్యాన్ని బట్టి జీవితాలు చూసుకోవాల మన వాక్య ప్రకారంగా మన బ్రతుకులు మన జీవితాలు మన ప్రవర్తన మన క్రియలు లేకపోతే అబద్ధమే ఎందుకంటే నువ్వు అబద్ధికుడివే కాదు దేవుణ్ణి కూడా అబద్ధికునిగా చేసిన వారం మగుతామని చెప్పాడు కాబట్టి ఈరోజు లేవా సహోదరుల మధ్య ద్వేషాలు లేవా అన్నదమ్ముల మధ్య అంటే సహోదరులు వాళ్ళే లేవా ద్వేషాలు తల్లిదండ్రులు కొడుకుల మధ్య ద్వేషాలు లేవా అత్తాకోడల మధ్య ద్వేషాలు లేవా ఇరుగు వాళ్ళ మధ్య ద్వేషాలు లేవా ఒక దేశానికి ఒక దేశానికి ద్వేషాలు లేవా ఒక గ్రామానికి ఒక గ్రామానికి ద్వేషాలు లేవు ఒక కులానికి ఇంకో కులానికి ఒక మతానికి ఇంకో మతానికి మనుషులందరూ ద్వేషంలో ఉండి నరహంతకులుగా ఉన్నారు అంటే లోకము నరహంతకులు కలిగిన పట్టణంలాగా ఉంది ప్రతి ఇంటిలో ద్వేషాలు ఉంటాయి ప్రతి సంఘంలో ద్వేషాలు ఉంటాయి ఒకే సంఘంలో ఒకరికొకరికి దాన్ని అండర్స్టాండింగ్ ఉండరు ఉంటాయి వరవలేని తనాలు ఉంటాయి చర్చిల్లో ఉంటాయి రాజకీయాల్లో ఉంటాయి సినిమాల్లో ఉంటాయి కుటుంబాల్లో ఉంటాయి ఇరుగు పొరుగు వాళ్ళగాడు ఉంటాయి అన్ని చోట్లవి ఉన్నాయి ఎందుకు వాడు మొదటి నరహంత నర్హంతకుడు నేను ఎందుకు చెప్పిండు లోకమట్టనే ఉంది కాబట్టి మనలో ఈ ద్వేషం ఉండకూడదు మనలో ద్వేషం ఉంటే ఇంకా నీ బ్రతుకు చీకటిలోనే ఉందన్నట్టు ముందు నీకు రక్షణ కావాల నీలో ద్వేషం ఉంటే ఇంకా నువ్వు అంధకారంలో ఉన్నవాడివే నీ హృదయ స్థితి బాగలేదు ముందు దాన్ని శుద్ధీకరించుకోవాలి హృదయాలు పరిశుద్ధపరచుకోవాలి చూడు దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుణ్ణి కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం వల్ల పొంది ఉన్నాము ఎవరైనా ఏసు క్రీస్తు ప్రభు నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమన్నాడు నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు నీ సహోదరుని నీకంటే ఘనముగా ఎంచమన్నాడు గొప్పవాడిగా ఎంచమన్నాడు సన్మానించమన్నాడు ఒకరిని ఒకరు ఘనము కలిగి ఒకరు ఒకరు ఆప్యాయత కలిగి అనురాగం కలిగి ఉండమన్నాడు కానీ ఈరోజు అవా ఉన్నాయా ఎందుకంటే చెప్పేవాళ్ళే కానీ మనం పాటించాలి చెప్పేదానికి మనం చేసేదానికి మన జీవితాలు ఎవరి కూడా లేవు అలా దేవుడు కను దృష్టి పెడితే ఏ ఒక్కడు కూడా లేడు ఇది వినడానికి గ్రహించడానికి కష్టమైన లేరు ఒక్కడు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఈ స్వభావం ఉంది కాబట్టి పరిశుద్ధాత్ముడు అబద్ధికుడు కాదు కాబట్టి దేవుడు అబద్ధికుడు కాదు ప్రతి ఒక్కరిలో ద్వేషం అయితే ఉంది చూడండి యోహను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో ఎందుకు సహోదరుణ్ణి ప్రేమించాల ఇక్కడ దేవుడు చెబుతున్నాడు ప్రియులారా అని మళ్ళీ మనము ఒకన్నొకడు ప్రేమింతుము ఏల ఎనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది అంటే దేవుని మూలంగా అంటే దానికి రిసోర్స్ ఆధారం ఎక్కడి నుండి వస్తుంది ఈ ప్రేమకి దేవునిలో నుండే ఇప్పుడు సమరీ పట్టణంలోకు ఆ సమరి స్త్రీతో యశుప్రభు ఏం చెప్పిండమ్మా ఒక కాలం వస్తుంది మీరు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారు తెలియదని మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము తండ్రిని ఆరాధించే ఆత్మతో సత్యముతో ఆరాధించు కావాలని తండ్రి కోరుచున్నాడు అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఏంది మనుషులను ద్వేషిస్తూ నోరు తెరిసి పాడమాడమన్నాడా దేవుడు మీరు ఉదయమంతా ఒకటి మీద కుళ్ళు అసూయ ఈర్ష్యలు కలహాలు పెట్టుకొని నోరు తెరిసి పాడమన్నాడా దేవుడు అరీతిగా దేవుని సన్నిధిలో వచ్చి నన్ను స్థుతించమని చెప్తున్నాడా దేవుడు లేమట్లా మనుషులు లేరా ఒక సంఘంలో చెప్తున్నారు స్థుతిస్తే దీవెనొస్తుంది ఆశీర్వాదం వస్తుంది అంట అంటే ఆ పెదాలు ఎట్లైనా ఉండొచ్చు ఆ జీవితాలు ఎట్లైనా ఉండొచ్చు ఏమైనా చేయొచ్చు దేవుని సన్నిధిలో స్థుతిస్తే అన్ని వస్తాయి చుడు పిచ్చి పిచ్చి దయ్యాలు బోధలు చెప్తున్నారు మనుషులకు వాళ్ళు నడవవలసిన మార్గాన్ని త్రోవని చూపించకుండా మనుషుల్లో ఉన్న బలహీనతలు మనుషులు చేసే అవిధేయతను వాళ్ళు దేవునికి విరోధంగా చేసే తిరుగుబాటు పాపము చెప్పకుండా దేవుణ్ణి స్థుతిస్తే ఎవరికి మోక్షం వస్తుంది అబద్ధానంలో ఉన్న వాళ్ళు అపద్దికులు అందరూ మండుతున్న అగ్నిగుండంలో పొందుతుంటే నువ్వు ఎవరిని స్థుతిస్తున్నావు తండ్రి కోరుకుంటుంది ఎవరిని సత్యముతో ఆరాధించే వారిని సత్యంలో ఉన్నవారిని ప్రతిష్ఠించబడి సత్యాన్ని అనుసరించే ఆయన కోరుకునేది వారిని ఇప్పుడు నువ్వు వెలుగులో ఉండకుండా చీకటిలో ఉండి ద్వేషంలో ఉండి నువ్వు ఆరాధిస్తే అది ఎవరు కోరుకుంటున్నారు ఇది తెలుసుకోరు ఎందుకంటే వాక్యాలు మన కన్నులు అందుకే ఇవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుస్తున్నాడు ఎందుకు గుడ్డితనం అన్నాడు కళ్ళ ముందు వాక్యం ఉంది కళ్ళ ముందు మన బ్రతుకులు ఉన్నాయి చూసుకోలేని స్థితి అంత దౌర్భాగ్య స్థితికి క్రైస్తవులు వెళ్ళిపోతున్నారు చూడండి ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతి దేవుని మూలముగా పుట్టిన వాడై ఎరుగును చూడండి ద్వేషించేవాడు దేవుణ్ణి ఎరుగుంటే ఇది తప్పని తెలుసుకుంటాడు కదా అంటే వాడు ఎరగలేదన్నట్టు అసలు వాడికి దేవుని గురించి ఏమీ తెలియదన్నట్టు తెలిసిన ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది అని తెలిసినప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి అని తెలిసినప్పుడు దేవుణ్ణి పోలి మనం నడుచుకునేటప్పుడు మనలో ఈ విధానాలు ఉండకూడదని గ్రహించినప్పుడు మార్చుకుంటారు కదా వారి జీవితాలు సరి కదా ఈరోజు చేసుకుంటున్నారా చూడండి నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనము దేవుడు ప్రేమా స్వరూపి ప్రేమ లేని వాడు ఎరగడు అంటే మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను దీని వలన దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్ష మర్చబడిను తన కుమారుడి లోకంలోకి వచ్చి ఎంతగా సహించేడు ఎంతగా ఓర్చుకున్నాడు ఎంతగా భరించండు మనుషులు ఆయనకి హేళన చేసినా ఉమ్మి వేసినా అపహాసం చేసినా ఆ అపకారాన్ని దేవుడు ఎక్కడన్నా మనసులో పెట్టుకున్నాడా వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు ప్రభావ క్షమించమన్నాడు ఈరోజు అట్టి మనసు మనకు ఉందా మనుషులందరూ ఒక్కసారిగా మూకుమ్మడిగా అతని మీద పడి మనుషులందరూ రాలతో కొడితే స్టెఫన్ ఏమన్నాడు ఈ నేరం వీళ్ళ మీద ఉండకూడదు ప్రభు అన్నాడు అతనిలో ఉంది ప్రేమ అతను ఎరిగిన వాడు దేవుణ్ణి ఈరోజు మనం ఎరుగుతున్నామా చూడండి కుమారుణ్ణి దేవుడు ఎందుకు పంపించాడు మనల్ని తండ్రితో సమాధాన పరచడానికి సమాధాన పరచు ధన్యులు వారు దేవుని కుమారులు సమాధానం లేని వాళ్ళు కాదు ఈరోజు ఎవరు సమాధాన పడుతున్నారు ఎవరి జీవితాల్లో ఆ సమాధానం ఉంది లేదు మాటకే వాక్యాలు ఎవడు పాటించడు కానీ చెప్పుకోవడానికి అతిశయించుకుంటూ గర్వించుకుంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో రాబోతున్న కాలము నిర్ణయిస్తుంది రేపటి దినం నీ స్థితి తెలియజేస్తుంది చూడండి మనము దేవుణ్ణి ప్రేమించితేమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండటకు తన కుమారుణ్ణి పంపెను ఇందులో ప్రేమ ఉన్నది ప్రియులార దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తుండే ఆయన ద్వేషించేవాడైతే కోపపడేవాడైతే ఈరోజు ఢిల్లీ బ్రదర్ ఉండడు మీలో ఎవడు ఒక్కడ కూడా మిగలడు అందరూ నశించిపోయేవాళ్ళు కానీ సహనం చూపించట్లేదా ఓర్పు కలిగి లేడ దీర్ఘశాంతం చూపించట్లేదా మన పట్ల క్షమిస్తలేదు ఈరోజు అలా మనము ఇతరుల పాటలకి వచ్చే కలికి ఇవేమి చేయం కానీ దేవుణ్ణి ఎరిగినట్టు అన్ని మనం మాట్లాడతాం చెప్పేదానికి చేసేదానికి పొంతన జీవితాలు వాక్యాంకు ప్రకారంగా పొంతన లేని జీవితాలు ఎక్కడ కూడా అతికినట్టు ఉండదు అమర్చబడినట్టుండదు దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మన మొక్కన్నొకడు కూడా ప్రేమింప బద్దులమై ఉన్నాము ఎందుకు ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి దేవుడు మనలో ఉండాలంటే ద్వేషం ఉంటే మనలో ఉంది సైతాను వాడుక భాషలో అపవాది ఈరోజు నీ హృదయంలో నీ జీవితంలో నీ కుటుంబంలో ద్వేషం ఉందంటే అక్కడ కూర్చున్నవాడు దేవుడు కాదు అక్కడ ఉంది వెలుగు కాదు చీకటి ఎందుకంటే ద్వేషం ఉన్న దేవుడు ఉండలేడు కలహాలు ఉన్నకాడ దేవుడు ఉండలేడు మత్సరాలు ఉన్న కాడ దేవుడు ఉండలేడు భేదాలు ఉన్న కాడ దేవుడు ఉండలేడు స్వార్థం ఉన్నకాడ ధనాపేక్ష ఉన్నకాడ పింకములాడేకాడ గర్వంతో అహంతో దూషించే కాడ కూడా ఏసు ప్రభు ఉండలేడు ఎందుకంటే ఇవి పూర్తికి ఆయనకు వ్యతిరేకమైనవన్నట్టు ఈరోజు మన కుటుంబంలో ద్వేషం ఉన్నా మనలో ద్వేషం ఉన్నా మనం ఇంకా చీకటిలో ఉన్నాము మనలో ప్రతిష్ఠించబడింది క్రీస్తు కాదు అపవాది ఇలా వాక్యం చెబితే ఊరు స్వీకరించట్లేదు చెవులు గలవాడు విని గ్రహించును గాక అన్నాడు దేవుడు విన్నవాడు బాగుపడతాడు వాడి జీవితాన్ని దేవుని ఎదుటో ఒప్పుకుంటాడు వెలుగులోకి వస్తాడు మూర్ఖుడికి వాడి మార్గమే వానికి సరైందంట మూర్ఖ స్వభావం గల వాడిని కాబట్టి శాస్త్రుల పరిశీలు మూర్ఖత నాక పరిచయం ఏమైపోయినారు నశించి తెగవేయబడతడు కాబట్టి ఏ మానవుడు దేవుడు ఎప్పుడు చూచి ఉండలేదు మన మొక్కన్నొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు ఉండను ఆయన ప్రేమ మన యందు సంపూర్ణ ప్రేమించేటప్పుడే ఆ ప్రేమ సంపూర్ణమవుతుందంట ఆ ప్రేమ నశించిపోతున్న ఆత్మల పట్ల ఉండాలా సహోదరుల పట్ల ఉండాలా అందరి పట్ల ఆ ప్రేమ మనము వ్యక్తపరచగలిగితే వెల్లడిపరచగలిగితే నువ్వు ధన్యుడివే ధన్యురాలివే దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని ఆయన మన యందు ఉన్నాడని చాలా మంది నాకు ఆత్మ ఉంది బ్రదర్ వరాలు ఉన్నాయి బ్రదర్ దేవుని దూతలతో మాట్లాడతాను అని చాలా మంది చెప్తారు కానీ పౌలేమంట అవన్నీ ప్రేమ లేనివాడినైతే నాకు ప్రయోజనం ఏముంది ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడని అంటున్నాడు ఎందుకు నువ్వు దేవదూతలతో మాట్లాడినా నువ్వు ప్రవచించే కృపావరము కలిగి మర్మములు చెప్పినా నీ శరీరము కాల్చడానికి ఇచ్చినా నీ ఆస్తి భేదలకు ఇచ్చిన నువ్వు ఏమి చేసినా ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నవాడు అని అందుకు నేను వెర్దుడనే నాకు ప్రయోజనం ఏందన్నాడు పౌలు ఎందుకంటే పౌలు తెలుసుకోగలిగిండు ఆ సత్యాన్ని ఎందుకంటే ప్రేమిస్తేనే కదా ప్రయాస ప్రేమిస్తేనే కదా మనల్ని మనం తగ్గించుకోగలుగుతాం ప్రేమిస్తేనే కదా అవతల అర్థం చేసుకోగలుగుతాం ద్వేషం ఉన్న ఇది కోపం ఉన్న కలహాలు ఉన్న కాడ ఉంటదా ఉన్న కాడ పగలు ప్రతీకారాలతో ఉండే వారి దగ్గర ఉంటుందా గర్వించే వాళ్ళ దగ్గర ఉంటుందా అందుకు కదా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అందుకు కదా సంఘాలు పడిపోతున్నాయి ఎందుకు విశ్వాసులు చెడిపోతున్నారు ఇదే కదా భ్రష్టత్వం ఎక్కడో రాదు నీలో ప్రేమ లేకపోతే వస్తుంది కాబట్టి పౌలు ఎందుకు చెప్పిండు నేను భాషలతో ఉన్నా ఏం లాభం యశ్ ప్రభు కూడా చెప్పలేదు కదా కృపావరాలు ఉన్న వాళ్ళందరూ పర్ఫెక్ట్ గా పరపాక రాజ్యంలో ఉంటారని ఎక్కడ దేవుడు చెప్పలేదు అవి కావాలా సంఘానికి క్షేమం అన్నాడే ఇవి మీలా ఉంటే మీరు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉంటారని ఎక్కడ ఒక మూల వాక్యం కూడా లేదు బైబుల్లో ఎందుకంటే అక్కడ ఉండేవాళ్ళు అయితే మీ నామంలో ప్రవచించినం అంటే దాని అర్థం ఏంది ప్రవచనవరం ఉంది మీ నామంలో దెయ్యాలగొట్టినం అద్భుతాలు చేసినాం స్వస్థతలు చేసినాం యేసుప్రభు ఏమన్నాడు అక్రమము చేయువారులారా నా యొద్ నుండి పోండి అన్నాడు ఎందుకు ఏ రోజు కూడా మీరు ప్రేమ కలిగితే సహోదరులంతా ఐక్యత కలిగి ఉండాలా ఆత్మ కలిగించు ఐక్యత చేత ఉండి ఒకదాని మీదే మనసు పెట్టి మీకు ఇచ్చిన పిలుపులు మీకు ఇచ్చిన పనులు ఏందో తెలుసుకొని మీరు నా పని చేసి నన్ను సంతోషపరచాలి కానీ మీలా మీరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ దూషించుకుంటూ ఉంటారా అంటాడు దేవుడు చూడండి దీనివలన మనము ఆయన ఎందు నిలిచి ఉన్నామని ఆయన మన ఎందున్నాడని తెలుసుకొని చున్నాము అందుకు ప్రేమ కోసం ప్రయాస పడ్డాడు కూడా అదే చెప్తుంది ప్రేమ కలిగి ఉండటకు ప్రయాస అని చెప్తాడు మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయండి అన్నాడు మీ ప్రేమ నిష్కపటమైందే ఉండమన్నాడు చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని అత్తుకోమన్నాడు స్వార్థం లేని ప్రేమ అన్నాడు మనుషులు స్వార్థం ఎక్కువ అవసరాన్ని బట్టి మాట్లాడతారు అవసరం తీరిపోతే తెలియనిలాగా ఉంటారు అనురాగం లేదు కృతజ్ఞత లేదు ఎందుకంటే చెడిపోతున్నారు అంతగా పాడైపోతున్నారు అంతగా దిగజారిపోతున్నారు ఎందుకంటే స్వార్థ కాబట్టి పౌలు కొత్తగా దేవుడు ఈరోజు చెప్పేది ఏంది ఇరవై సంవత్సరాల కిందట పౌలే చెప్పింది స్వార్థంగా ఉంటారు స్వార్థం లేదా మనుషుల్లో ప్రతి ఓడిలో కనిపించేది అదే ధనాపేక్ష లేదా కనిపిస్తుంది అదే పెంకములాడు వారు ఎందుకు గొప్పగా చెప్పుకుంటారు కనిపించట్లేదా కనిపిస్తుంది అదే తల్లిదండ్రులకు అభిదేవులు అన్నాడు కనిపిస్తుంది కృతజ్ఞత లేని వాళ్ళు అన్నాడు కనిపిస్తుంది దూషకులు అన్నాడు అపవాదకులు అన్నాడు అజితేంద్రులు అన్నాడు క్రూరులు అన్నాడు సజ్జన ద్వేషులు అన్నాడు దేవుని కంటే సుఖానుభవాలు ప్రేమించేవారు అన్నాడు పైకి భక్తిగల ఉంటారు ఎక్కడ కూడా శక్తి నాశ్రీ ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి దీని వలన మనము ఆయన ఎందున్నామని చూడండి ఎలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు యువహను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనంలో మన ఎడలా దేవునికి ఉన్న ప్రేమ మనం ఇరిగిన నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి దేవుని ఎందు నిలిచి ఉన్నాడు ఈ ప్రేమ కలిగి ఉంటే ధన్యులమే వరాలు ఉంటే ఏం లాభం ఒక పోయి నరహత్య చేస్తున్నాం ఆ వరాల వల్ల నాకు వచ్చిన రక్షణ ఏం లేదు కానీ ఇతరులను ప్రేమించడం వల్ల నాకు గొప్ప మేలు జరుగుతుంది అలాని వరాలు ఉన్న వాళ్ళని తప్పుబాటలా ఎందుకంటే మొదట రక్షణ పొందడమే దేవుని చిత్తం తర్వాత ఏవైనా కలిగొండడం దేవుని ప్రణాళిక అందుకు నశించిపోయే వాళ్ళని రక్ష కాబట్టి ప్రేమ లేకుండా అన్ని ఉండి నీ ఆత్మ రక్షించబడకపోతే ఏం లాభం లోకమంతా సంపాదించుకొని ఆత్మను పోగొట్టుకున్నట్టు అవుతుంది అన్నట్టు మనం మనుషులతో ప్రేమ కలిగి ఉండకుండా మనుషులతో సమాధానం కలిగి ఉండకుండా మనుషుల పట్ల కనికరం చూపించకుండా దేవుని ఎదుట దేనత్వం కలిగి మనలో మనం తగ్గించుకోకుండా ఎక్కడివి లేకుండా ఎన్ని ఉన్నా ఏమి లాభం పునాది లేని ఇల్లు కట్టి అందంగా చేస్తే ఒకసారిగాలి కొడితే పడిపోయినట్టయిపోతుంది చూడండి ప్రేమ ఎందు నిలిచి దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాణి ఎందు నిలిచి ఉన్నాడు కాబట్టి పౌలు బాగా చెప్పిండు ఎఫ్ఎస్సీ పత్రిక ఐదు అధ్యాయం ఒకటి రెండు వచ్చినారు మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుణ్ణి పోలి నడుచుకోండి క్రీస్తు మీరు పరిమళ వాసనగా ఉండడానికి తను తాను బలిగాను అర్పణముగాను అప్పగించుకునేను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోమన్నాడు చూడండి యోహన రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినము మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము ప్రేమ లేని మరణమందు నిలిచి తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందున నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదరు కాబట్టి వరాలున్నాయి ప్రేమ లేదు ప్రయోజనం ఏమి లేదు వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే ఎందుకంటే ప్రేమ లేని ప్రతి ఇతరుల పట్ల ద్వేషం కలిగి ఉంటాడు ఇతరుల పట్ల కోపం కలిగి ఉంటాడు ఎక్కడ కూడా సమాధాన పడ్డాడు తగ్గించుకోడు ఎందుకంటే ఎక్కడ తన విలువ తగ్గుద్దని యసుప్రభు తగ్గించుకున్నాడు తన విలువ పోలేదు ఈరోజు మనుషులు తగ్గించుకోరు ఎందుకంటే చెప్పేవారే కానీ చేయను చూడండి యోహన రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం పదహారు వచ్చినము ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక ఎందుకు ఆయన బలిగాను అర్పణం గాను అప్పగించుకున్నాడు మనము పరిమళ వాసనగా ఉండడానికి కాబట్టి దేవుడు మన నిమిత్తము తన ప్రాణం ఎందుకు పెట్టిండు మనల్ని ప్రేమించిండు కాబట్టి జగత్తి పునాది వేయబడక మునిపే ఆ బంధము ప్రేమ చేత కలిగింది కాబట్టి శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించిండు కాబట్టి ఆ ప్రేమ ఏం చేసింది అన్నింటిని ఓర్చుకునేలాగా చేసింది ఎవడ ఓర్చుకుంటాడు ఈరోజు భార్య యొక్క మాట అంటే ఓర్చుకోలేదు దెయ్యాల్లాగా పైన పడతారు చూడు ఒక్క మాట అంటే ఎవ్వరు వర్చుకోలేరు సహించలేరు ఎవడి ప్రేమలో ఉంది తల్లిదండ్రుల ప్రేమలో ఉందా నిజం లేదు కపటమే భార్య ప్రేమలో నిజం ఉందా మోసం కపటం బిడ్డల ప్రేమ ఉందంటే కపటం మోసం అన్నదమ్ముల్లో ఉందంటే కపటం మోసం ఇరుగు తోటి సేవకులు ఎవడిలో నిజము లేదు అందుకు నిజము ఏసు ప్రభు సత్యము ఏసు ప్రభు కాబట్టి ఆయన ప్రేమే నిజమైనది అదే నిజమైనది మిగతా చూపేచేదంత కపటమే వేషధారణ స్వార్థముతో ఉండే ప్రేమలు అవకాశాన్ని బట్టి వాడుకునే ప్రేమలు అవకాశాన్ని బట్టి స్వార్థంగా ఉపయోగించుకుని నడిచే అనురాగాలు ఆప్యాయతలు ఇటన్నిటికీ తీర్పు ఉండదు అనుకుంటున్నారు మనుషులు చూడండి ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాను ప్రాణం పెట్టినంత ముందు పోయి వాడి దగ్గర తగ్గించుకొని సమాధానపడి వాడు చెడ్డవాడే మంచివాడిగా మార్చాలన్న ఆలోచన ఉండదు ఎందుకంటే కృతజ్ఞత లేనోళ్ళు ప్రేమ లేని అనురాగం లేని ఆప్యాయత లేనోళ్ళు కుళ్ళు కుట్రలు వ్యసనాలు దేశాలు అసూయలు ఈర్షలు పెట్టుకునే వాళ్ళు ఈరోజు మనుషులు ప్రాణాలు పెట్టేంత స్థితిలో లేకపోయినా అట్లీస్ట్ ఆ వ్యక్తితో మాట్లాడడానికి కూడా నోరు మెదపలేని మోగజీవులు అదే నోరు డమ్మంగా మాట్లాడడానికి తెరుస్తాయి కానీ మాట్లాడడానికి ఎందుకంటే నోరు జంతువులు ఎట్లాగో ఈరోజు మనుషులు ప్రేమ లేకుండా మోగ జీవుల్లాగా నోరుండి మాట్లాడలేని జంతువుల్లాగా తయారైపోయినారు చూడండి ఎంత దౌర్భాగ్యము ఎక్కడ ఇది కనిపిస్తుంది ఈ పాపం ఎక్కడ కనిపిస్తుంది బయట కనిపించట్లా ఇంటిలో కనిపిస్తుంది దేవుని బిడ్డల్లో కనిపిస్తుంది ఐక్యత కలిగి ఉండాల్సిన దేవుని బిడ్డలు సమాధానం కలిగి ఉండాల్సిన దేవుని బిడ్డల్లో చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచనము ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన ఏసు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలననిది దేవుడాజ్నిదే దేవుడేమో నువ్వు కొండదవు అది దొవు ఇది చెప్పట్లా ముందు నా మాటిని నా ఆజ్ఞలు పాటించమన్నాడు ఈరోజు ఆ ఆజ్ఞను పాటిస్తే చూడండి దేవుడు ఏమంటాడు ఒకడు ప్రేమించడమే ఉందా దేవుని సన్నిధిలో ఉన్నాము ఇప్పుడు మన మధ్యలో దేవుడు అన్నాడు మనల్ని ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు నువ్వు చెప్పగలవా అయ్యా నా ఎవరిలో ద్వేషం లేదయ్యా ఎవడి మీద నా హృదయంలో ఏ కలహము కానీ మత్తురం కానీ ఇంత ఈర్శయ లేదయ్యా నా హృదయం ఎట్టుంది మంచి నీళ్ళు కానీ తేటగా ఉన్నట్టు నా జీవితం ఉందని చెప్పగలవా ఆ ధైర్యం నీకుందా యేసుప్రభు చెప్పింది నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించను అన్నాడు నువ్వు చెప్పగలవాట్లా ఆ ధైర్యం ఉందా ఎవ్వడు మీద ఒక ఎందుకంటే ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ఎందు నిలిచి కాబట్టి ఆయన వాణి ఎందు నిలిచి ఆయన మన నిలిచి ఉన్నాడని చూడండి ప్రేమించేవాడు ఎందు దేవుడు ఉంటాడని చెప్పి ఆజ్ఞలు గైకొని దాని ప్రకారంగా నడుచుకునే వాడు దేవుడు ఉంటాడు వరాలను బట్టి దేవుడు ఉంటాడంటే నువ్వు ఇంకా పసిపిల్లడివి అన్నట్టు ఎందుకంటే దేవుణ్ణి ఎరిగినొడివి కాదు దేవుడు ఎక్కడుంటాడు విధేయుల కాడు ఉంటాడు దేవుడు ఎక్కడుంటాడు లోబడే వారి ఉంటాడు దేవుడు ఎక్కడుంటాడు పరిశుద్ధుల కాడు ఉంటాడు దేవుడు ఎక్కడుంటాడు ప్రేమ కలగ ఉంటాడు ఆయన కనికరం కనికరం ఉన్న ఉంటాడు ఆయన యథార్థవంతుడు యథార్థవంతుల కాడు ఉంటాడు ఆయన సత్యవర్తుడు సత్యంలో ఉన్నవారి కాడు ఉంటాడు ఆయన న్యాయాధిపతి కాబట్టి న్యాయంగా నడుచుకునే ఉంటాడు ఆయన దీన మనసు కాబట్టి దీనులు ఉంటాడు ఆయన సాత్వికుడు కాబట్టి సాత్వికంలో ఉన్నవారి దగ్గర ఉంటాడు ఆయన మంచితనం గలవాడు కాబట్టి మంచితనం కలిగిన వారి దగ్గర ఉంటాడు వరాలు ఉన్న వాళ్ళు లేడు వరాలు ఉన్న వాళ్ళు లేడు అవి దేవుడు ఇచ్చిన అంతే తప్ప దేవుళ్ళు లేడు దేవుడు ఉంటే ఈ రీతిగా స్వార్థంతో వాడుకుంటే దేవుడు స్వార్థపరుడా ఈ రీతిగా మనుషుల్ని ప్రలోభ పెట్టి చేస్తుంటే దేవుడు అన్యాయిస్తాడా అంటే దేవుడే చేసేవాడైతే కాదు కదా అట్లా అనరాదు మనం అది పాపము కాబట్టి వరాలలు ఇచ్చిన వాళ్ళలో దేవుడు ఉంటే ఈ రీతిగా అన్యాయాన్ని దేవుడు చేపిస్తాడా మనుషులు ఎదుట గారిడీలు చేపిస్తాడా మనుషులని ప్రలోభ పెడతాడా దారి మళ్ళిస్తాడా దేవుడు ఎక్కడున్నాడు యథార్థంగా ఉంటే అక్కడుంటాడు ఎందుకు ఆయనలో యథార్థత ఉంది కాబట్టి ఆయనలో నీతి ఉంది కాబట్టి ఆ ప్రభులో న్యాయం ఉంది కాబట్టి ఇవేవి చేయనోళ్ళ కాడ దేవుడు ఎందుకుంటాడు యోహను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగో ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొని ఇది తెలియజేయాలన్న ఆత్మనే సహాయకుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడే చెప్తాడు ఇవి ఎవరు ఆపద్ధికులు ఎవరు నిజం ఎవరు సత్యంలో ఉన్నవాళ్ళు ఎవరు అబద్ధంలో ఉన్నారు ఇప్పుడు సత్యంలో ఉన్నవాళ్ళు ఎవరు సహోదరులను ప్రేమించే దేవుని ఆజ్ఞలను గైకొనేవారు చూడండి యువన రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం మూడు నాలుగు ఐదు వచ్చినాలు మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకున్నాము ప్రేమ వాడు దేవుణ్ణి ఎరగడు అన్నాడు ఇప్పుడు ఆయనను ఎరిగినే వాళ్ళు ఎవరు ఆయన ఆజ్ఞలు గైకునే వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎరగలేదంట ఇంకొక వాక్యం ఉంటది మూడో వాక్యం దాంట్లో మూడోది ఏంది పాపము చేయవాడు ఎవడు కూడా దేవుణ్ణి ఎరగుడు అంటాడు అంటే ఇప్పుడు పాపము చేయేవాడు దేవుణ్ణి ఎరగలేదు ఆయనను ఎరుగుండి ఆజ్ఞలు గై వాడు దేవుణ్ణి ఎరగలేదు ఆయనను ప్రేమిస్తున్నానని చెప్పి కూడా ప్రేమ లేని వాడు కూడా దేవుణ్ణి ఎరగలేదంటే ఇప్పుడు ఎవరు ఎరిగినరు ఆజ్ఞలు గైకునే ఎరిగారు ప్రేమ కలిగిన ఎరిగారు పాపం లేకుండా పరిశుద్ధత కలిగిన వాళ్ళు తప్ప ఎవడే నా సొంత మాటన ఇది లేదా నేను ఏదన్నా వ్యక్తిగతంగానూ లేదా ద్వేషంతోనూ విరోధ బుద్ధితో ఆ సజీవుడు రేపటి దినం నిలబెట్టి నాకు తీర్పిచ్చేవాడు ఇది నా వ్యక్తిగతంగా స్వార్థముతో కుయుక్తితో కోపముతో ఈర్షలతో చెబితే నన్ను విడిచి నాకెందుకు ఆ శిక్ష ఆత్మను వివేచించండి అంటే మనుషులు చేయరు ఇవన్నీ ఎట్లా తెలియబడుతున్నాయి ఆత్మ ద్వారానే పరిశుద్ధాత్మడు ఉంటే వరాలతోనే కాదు ఇవి సత్యాలు కూడా తెలియజేస్తాడేందుకు మనల్ని ఒప్పింపజేసేవాడు మన స్థితిని చూపించేవాడు ఈరోజు పరిశుద్ధాత్మ ఆ విధంగా ఈరోజు లోకంలో చేస్తుందంటే ఎవడం నమ్మట్లేదు ఎందుకంటే ఈరోజు మనుషులు త్రోవ తప్పిన గొర్రెలు వంకర మార్గంలో నడుస్తున్న గొరెలు ముసుగు ధరించుకున్న గొరెలు అంటే లోపల ద్వేషం ఉంటే వాడు తోడేలు గొర్రె కాదు తోడేల స్వభావము ద్వేషముతో స్వభావం ఈడ్చుకుంటుంది మనిషిని చీల్చుద్ది చూడండి ఆయన వాక్యము ఎవడు గైకొనను కాబట్టి ఆయనను ఎరిగున్నానని చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అపద్దికుడు వానిలో సత్యము లేదు అంటున్నాడు ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్న మాటలే ఆత్మ ప్రత్యక్షత వల్ల ఆత్మ ప్రేరేపన వల్ల ఆత్మ గూఢమైన మర్మాలు మర్మాలు తెలియజేయండి అని తెగ అడుగుతాడు దేవుణ్ణి ఇదే కదా మర్మం ఇంక ఏం దేవుడు తెలియజేస్తాడు నీకు తెలియజేసిన మర్మాన్ని మనం పాటించము తెలియజేయబడిన వాక్యాన్ని విశ్వసించము కానీ దేవా మేమింకా సరి కావాలా సరి దేవుడు కోరుకుంటుంది ఏంటి నువ్వు ప్రేమ కలిగి నా మాట విను నాకు లోబడు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలు గైకోనమంటున్నాడు ఇంకేం చెబుతాడు దేవుడు నీకు ఇవి చెయ్యము ఇంకా ఏదో తెలుసుకోవాలన్న ఆశ చూడండి లేరా ఈరోజు క్రైస్తవులు ఎలాంటి భక్తిహీనులు చూడండి ఏహోను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనము ఆయన వాక్యము ఎవడు గైకొను మొదటి నుండి పూర్వపు ఆజ్ఞనే కానీ కొత్త ఆజ్ఞను నేను మీకు రాయటం ఆ ఆజ్ఞ ఏందన్నాడు మొదటి నుండి నువ్వు వినిన వాక్యమే వీటిని పాటించు నీ మార్గం పరలోకంలో ఉంటది కొత్తగా వెతికి తేవాల్సిందేం లేదు ఉన్నది పాటించేస్తాలు మన జీవితాలకి ఉన్నది పాటించం ఉన్నదాని ప్రకారంగా నడుచుకోం దురాశ మనకి చూడండి ఆయన వాక్యము ఎవడు గైకొను వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైన అంటే వాక్యాన్ని విని గైకొని ఆ వాక్య ఉండే వారిలోనే దేవుని ప్రేమ ఉంటుందే తప్ప వినిపోయే వాళ్ళ జీవితాల్లో ఉండదు చూడండి యోహను రాసిన మొదటి పత్రిక చూడండి ఇక్కడ యోహను రాసిన మొదటి యోహను రాసిన ఎనిమిదో అధ్యాయము నలభై ఆరో వచనము యోహను స్వార్త ఎనిమిదో అధ్యాయము నలభై వచనము నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నన్ను నమ్మరు అంటే ఇది విధానము యేసుప్రభుకే కాదు ఇప్పుడు కూడా ఇదే నిజము చెబితే ఎవరు నమ్మట్లేదు అరే వాక్యంలో ఇది ఉందని తెలియజేసినా ఎవరు నమ్మట్లేదు ఆ రోజు శాస్త్రులు పరిశైలు నమ్మలేదు ఈరోజు అలానే ఉన్న శాస్త్రులు పరిశైలు నమ్మట్లేదు ఆయన ఏం చెప్పిండు అపవాది మొదటి నుండి అపతికుడు వాడు నరహంతకుడు వాడిలో సత్యము లేదు అన్నాడు కాబట్టి నేను మీకు ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది అపవాది గురించి ఏసుప్రభు మీద ద్వేషంతో ఉన్నవాళ్ళు చంపడానికి ఎదుగుతున్నారు అందుకు చెప్పిండు అయ్యా మీరేమో ధర్మశాస్త్రం పట్టుకున్నారు నా గురించి నా నామాని గురించి బోధిస్తున్నారు అన్ని మంచిగా చేస్తున్నారు కానీ మీరు దేవుని ఉద్దేశాన్ని చేయట్లేదు అపవాది యొక్క దురాశలు నెరవేరుస్తున్నారు వాడి క్రియలు నెరవేరుస్తున్నాడు సత్యము మీలో లేదు మీలో అబద్ధం ఉందని చెప్పింది దేవుడు ఎందుకంటే నరహత్య పాపము చెప్పండి ధర్మశాస్త్రోపదేశకులే కదా శాస్త్రులు పరిచయలు కానీ వాళ్ళు చేసింది ఏంది ఏసుప్రభుని ఎందుకు చంపాలా అట్లా ఉంటది పాస్టర్ల జీవితం అంటే పాస్టరమ్మల జీవితం అంటే అంత దౌర్భాగ్యంగా ఉంటారు అందుకు యాకోబంటాడు బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందకుండా మనలో అనేకులు బోధకులు కాకుండాకూడదన్నాడు సర్పము తేలివరో కాదు ఈ పాస్టరమ్మలో పాస్టర్లే సేవకులేహోన రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము నాలుగో వచనంలో పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము కాబట్టి ఆజ్ఞలు గైకొంటున్నారా దేవుని ఆజ్ఞకుల్లో పడుతున్నారా అలా ఆజ్ఞలు గైకొనపోతే అది పాపం పాపములను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఎప్పటి నుంచి తెలియబడింది రెండు వేల సంవత్సరాల నుండే తెలియజేయబడుతుంది ఇది ఎన్నో సంవత్సరము ఇరవై పోయి కూడా ఇరవై రాబోతుంది కాబట్టి పాపములు తీసివేయడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిండు అని ఎవరికు తెలుసంట దేవుని మాట వినేవాళ్ళు ప్రేమ కలిగి నడుచుకునే వాళ్ళు ఆజ్ఞలు పాటించే వాళ్ళకే ఎరుగుతుంది తప్ప మిగతా వాళ్ళకు అర్థం కాదన్నట్టు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ఆయన ఎందు పాపమేమీ లేదు అంటున్నాడు చూడండి ఆయన ఎందు నిలిచి ఎవడును పాపము చేయడు అంటే నరహత్య ద్వేషం పాపం కాబట్టి ఆయన ఎందు నిలిచి ఎవడును పాపము చేయడు పాపము చేయు వాడెవడును ఆయనను చూడను లేదు ఎరుగను లేదు అంటే ద్వేషించేవాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడని ఎందుకు చెప్పాలా ఎరిగినడైతే ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగుడంట నేను ఎరిగిన వాడినైతే దేవుణ్ణి తెలుసుకున్న వాడినైతే దేవుణ్ణిలో ఉన్నవాడినైతే నేను ఎందుకు ద్వేషించాల ఈరోజు ఇలా ప్రశ్నించుకుంటున్నారా ఎందుకంటే ఇది మర్మం కాదు ఇది ఇదేముంది ఈ బోధేముంది నార్మల్ బోధే కదా ఇది మర్మం కాదు కదా ఇది ఎప్పుడు మాటలే కదా అని చిన్న చూపన్నట్టు ఏ సుప్రభుని చూశారు కదా మన కళ్ళ ముందు పెరిగినోడే కదా ఇతని సహోదరులు మనకు తెలుసు ఇతని తల్లిదండ్రులు మనకు తెలుసు ఇతను పాండిత్యం లేనోడు తెలుసు చిన్న చూపు ఎక్కువ అందుకు క్రైస్తవుల గురించి ఒక మాట చెప్పాలంటే ఎంత దౌర్భాగ్యులుగా ఉంటారంటే ఈ వాక్యం చదివితే చాలా ఘోరంగా ఉంటుంది చూడండి యాకోబ రాసిన పత్రిక చూడండి యాకోబ రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఈ వాక్యం చదివితే అందరట్లనే ఉంటారు చూడండి నా రెండో అధ్యాయం మొదటి వచనం నుంచి నా సహోదరులార మహిమా స్వరూప్యగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకూడి ఎందుకు చెప్తున్నాడు ఏలయనగా బంగారము ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకునిన ఒకడు మీ సమాజం మందిరంలోనికి వచ్చినప్పుడు అంటే ఒకడు ధనవంతుడుగా వచ్చాడు ఇంకోడు ఎలా ఉన్నాడు మురికి బట్టలు కట్టుకునిన దరిద్రుడు లోపలికి వచ్చిన మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకునిన వాడిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువము లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువున కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారగుదురు అంటున్నాడు అంటే మనలో లేవా ఒక వ్యక్తి చెబితే వాక్యం వినేదాంట్లో దాంట్లో ఒకలాగా ఉంటాము ఇంకొకటి చెబితే వినం చిన్న చూపు ఇది దేవుని సన్నిధే ఈ వ్యక్తి దేవుని వాక్యం చెబుతున్నాడే చిన్న చూపు భేదాలు క్రైస్తవుల్లో ఉన్నాయి మనలో అందరిలో ఉన్నాయి కఠినపరుచుకున్న తిట్టుకున్న అపార్థం చేసుకున్నా దేవుడు చెప్పిన మాట చెప్పడం నా ధర్మము పాటించడము నా నియమం అంగీకరిస్తే అంగీకరిస్తారు అంగీకరించకపోతే వాళ్ళు ఏమనుకొని ప్రభు బయలుపరిచింది చెప్పడం నా ధర్మం అది మనుషులను సంతోష పెట్టాలంటే సేవ అవసరం లేదు మనుషులను కడ గొప్పగా చేసుకొని మనుషులను సంతోషపెట్టి వాళ్ళకు ఇదిగా చేయాలనుకుంటే సేవా జీవితం అవసరం లేదు మంచిగా జాబ్ చేసుకొని బతకొచ్చు మనుషుల లోపాలు చూపించాలి మనుషుల్లో వాక్యానికి విరుద్ధమైనవి చూపించాల అది చేయగలిగితే సంతోషిస్తాడు దేవుడు చూడండి మనలో లేవా వాళ్ళు ఎట్లా దేవుని సన్నిధికి వచ్చినో బంగారు వస్త్రాలు ధరించుకున్న వాడినేమో ప్రాధాన్యత ఇస్తూ ఎవడో మురికివాడు అంటరాని వాడు లాగున్నాడు అంటే ఈరోజు మనం వినే వాక్యాలు మనుషుల పట్ల ఉన్నాయా లేవా మీరే దానికి సాక్షులు ఆ యేసు ప్రభువే సాక్షి మీలో లేవా ఆ భేదాలు మీరు శరీర సంబంధులు గారా మీరు శరీర క్రియలు కలిగిన వాళ్ళు కాదా దేవుని సన్నిధి అంటే దేవుని ముగ్గురు ఉంటే నాలుగో వ్యక్తిగా దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళైతే ఇది దేవుని వాక్యం అని అనుకుంటే వినే వ్యక్తి పట్ల ఎట్లా వింటావో అందరి వాక్యాన్ని నువ్వు అట్లానే వింటావు అట్లా వినలేదంటే నీలో భేదం ఉందన్నట్టు అందుకు ఆజ్ఞలన్నీ గైకొని ఒక్క ఆజ్ఞలో తప్పిపోతే అపరాధులని చెప్పాల్సి వచ్చింది ఇది పాపం కాదా ఇది స్వార్థం కాదా ఇది పక్షపాతం కాదా లేవా మనలో ఇది అబద్ధం కాదా ఇది నిజమా అలా భేదాభిప్రాయాలు పెట్టుకొని రావట్లేదా వాక్యాలు వినేవాళ్ళు లేరా మనలో మీరు అనుకుంటున్నారు మీరు తెలుసుకుంటున్నారు నా భక్తి నిజము నేను దేవుళ్ళని కానీ దేవుడికి అది అసహ్యమైనది అన్నట్టు పక్షపాతి దేవుడు ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు ఆయనలో లేదు భేదాలు ఆయన దరిద్రుడి పక్షాన ఉన్నాడు గొప్పవాడి పక్షాన లేడు కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు నిష్టగా నియమంగా భక్తితో భయంతో శ్రద్ధతో చెప్పేది వినాలా ఈరోజు నువ్వు అలాంటి వినలేని స్థితిలో ఉన్నావంటే నీలో భేదాభిప్రాయాలు ఉన్నాయి నీలో దురాలోచనలు ఉన్నాయి చూడండి ఆయన ఎందు నిలిచి ఉండు వాడు ఎవడును పాపము చేయుడు పాపము ఆయనను చూడను లేదు ఎరుగును లేదు ఏమను మొదటి పత్రిక మూడు ఎనిమిది తొమ్మిది పది చెప్పి క్లోజ్ చేస్తాను అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి ఇది కూడా పాపమే ఒక మనిషిని గొప్పగా చేసి ఇంకొక మనిషిని నువ్వు ను నువ్వు దురాలోచనతో భేదాభిప్రాయాలు అది శరీర కార్యాల్లో భేదములు విముతములని ఎందుకు చెప్పిండు ఇది భేదం కాదా అందరి పట్ల విధానం ఒకటేలాగా ఉండాలి అప్పుడు నువ్వు నిజమైన చూడండి అపవాది మొదటి నుండి పాపము చేయిచున్నాడు కనుక పాపము చేయివాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ఎందుకు వాడి చరాల నుండి విడిపించాడు వాడి బంధకంలో ఉన్న దాస్యంలో ఉన్న మనల్ని దత్తపుత్రులుగా మార్చిండు కాడి కింద ఉన్న మనల్ని స్వతంత్రులుగా చేసిండు తన సత్యం ప్రకటించి కాబట్టి ఎందుకు దేవుడు ఈ మాట చెబుతుందంటే పాపం చేసేవాడు అపవాది సంబంధం ఇప్పుడు మనలో పాపం లేని వారం చెప్పుకుంటే మనల్ని మనం మోసపరుచుకోవడమే కాదు దేవుణ్ణి కూడా అపద్దికునిగా చేస్తున్నాం చూడండి మనుషులను పెట్టి వాక్యాలు వినేవాళ్ళు ఉన్నారు ఏం భక్తిది ఇలా చెప్పినాం అనుకో ఇది వాక్యానికి విరుద్ధమైన దేవుడు మాట్లాడిన అనుకో ఇది దేవుని వాక్యమే నా స్థితి ఎట్లా ఉందనుకోరు చెప్పేవాడి మీద పొల్లు కరుగుతారు శాస్త్రులాగా పరిచయం లాగా మరలా ఎప్పుడు అవకాశం వస్తే వీడి మీద మనం రివేంజ్ తీసుకుందామని కనిపెట్టుకుంటారు నాకు వచ్చిన నష్టం ఏం లేదు ఎందుకంటే ఏసు చెప్పిన మాట ఎప్పుడు హృదయంలో ఉంటది నా నిమిత్తం నిన్ను నిందిస్తారు నిందించని ద్వేషంతో కక్షలతో పగలతో చెప్పాలంటే ఎందుకు బైబిల్ వాక్యం పట్టుకోవాలి దేవుని ఎరిగినోడు ఇవుడు కూడా అట్లా చెయ్యడు ఒన్నులో వెన్నులో వణుకు పడుతుంది వాడికి భయం వస్తుంది రేపొకానొక దినం నా పరిస్థితి ఏందా దేవుని ఎదుట తెలియనోడు చేస్తాడు తెలిసినోడు ఇవడు చేయడు ఎందుకు అందరూ నా పట్ల ద్వేషంతో ఉన్నారంటే ఇదే కానీ నిందించిన నా గురించి వాళ్ళు తప్పుగా భావించుకున్న మనుషులను సంతోషపెట్టే పరిచయ అయితే అవసరం లేదు మనుషుల మెప్పు కొరకైతే రావాల్సిన అవసరం లేదు మనుషులు కాడేదో చూపించుకొని మనుషులు కాడేదో ఆశించి దొరుకుతుంది ఈ సేవా జీవితంలోకి అవసరం లేదు అలాంటి సేవ చేసినా వ్యర్థము ప్రయోజనం లేదని మనుషుల విధానాలు చూపించాలా దేవుడి ఉద్దేశాన్ని తెలియజేయాలా మనుషులు ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలియజేసేదే ఈ జీవగ్రంథము ఈ బైబుల్ మీరు నమ్మినా నమ్మపోయినా ఇదే దీని ప్రకారంగా ఉన్నారా లేరని చెబితే ఈరోజు మనుషులకు ఇది కఠినంగా ఉందనుకుంటున్నారు చెప్పే వాడిని నొచ్చుకుంటున్నారు రెండోసారి పిలవట్లేదు వాడిని దూరం పెట్టేస్తున్నారు నువ్వు దూరం పెట్టినా నువ్వు వినకపోయినా పిలుచుకున్న దేవుడు ఆయన ప్రణాళికలో ఏర్పరచుకున్న దేవుడు విడిచిపెట్టాడు చేసేది యథార్థమైందైతే చేసేది ఆయనకు అంగీకారమైందైతే ఆయన చిత్తమైందైతే వాడుకుంటాడు లేకపోతే పక్కన నెట్టేస్తాడు కాబట్టి మనలో ఎలాంటి ద్వేషాలు ఎందుకంటే ఒక వాక్య విధానంలో ఇది తప్పంటే మనుషులు అపార్థం చేసుకొని మనుషులు ద్వేషం పెట్టుకొని నాకు చెప్పే అంత స్థితోడు మహాపరిశుద్ధుడు అయిన తండ్రి గొప్ప దేవ తండ్రి ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవా తండ్రి తండ్రి ఇది మనుషులు విశ్వసించినా విశ్వసించకపోయినా మాట్లాడిన వాడవు నువ్వే ఏ రోజు కూడా ప్రభ నేను వ్యక్తిగతంగా స్వార్థంగా ఏ రోజు వాక్యం చెప్పలేదు దానికి సాక్షి నువ్వే కాబట్టి తండ్రి ఈరోజు మాలో అలాంటి ప్రేమలు అక్రమం విస్తరిస్తే అనేకల్లో ప్రేమ చల్లారిపోతుందన్న అవును తండ్రి మేము చూస్తున్నామయ్యా ఒకప్పుడు మా పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు ఒకప్పుడు మాతో ఉన్న వాళ్ళు ఈరోజు లేరు ప్రభ ఎందుకంటే మనుషులు ఆ రీతిగా అపవాది మనుషులను మోసపరుస్తున్నాడు వాళ్ళలో ప్రేమని చల్లారుస్తున్నాడు కలహాలతో మథురాలతో భేదాలతో ఈర్ష్యలతో అసూయలతో నింపుతున్నాడు కానీ మేము ప్రేమ లేని వాళ్ళమైతే మరణముందు నిలిచి ఉన్న వాళ్ళం అని కాబట్టి ఎవరిని క్షమించలేకపోతున్నాము ఎవరితో సమాధాన పడలేకపోతున్నాము ఎవరిని ప్రేమించలేకుండా ఉన్నామో తండ్రి అలాంటి అబద్ధములు ఉండే జీవితం నాలో ఉన్నా మాలో ఉన్నా క్షమించమని ప్రార్థిస్తున్నాం దేవ అబద్ధానికి దూరంగా ఉండాలా ఎప్పుడు సత్యంలోనే ఉండాలా సత్యంతోనే నడవాలా ప్రభు కాబట్టి ప్రభు నేను ఈ వాక్య దేవా నా జీవితం ఏమన్నా మీకు ఆమోదకరంగా అంగీకారంగా యోగ్యంగా లేకపోతే ఆ రీతిగా నీ ఎదుట నేను ఒకవేళ ఈ దినం దోషిగా ఉంటే క్షమించమని ప్రార్థిస్తున్నా నా పట్ల కనికరించమని ప్రార్థిస్తూ ఒకవేళ అలాంటి ప్రేమ పాపమే నాలో ఉంటే నా పాపానికి ప్రాయచిత్తం కలగజేయమని అలా ఈ వాక్యము ప్రభు వల్ల కలిగింది ఇది దేవుడు మాట్లాడని ఎవరైతే నోళ్ళు ఇప్పుతారో వారిని కూడా క్షమించు విప్పలేని వాళ్ళ మనోనేత్రాలు విప్పి వాళ్ళకి మీరే తెలియజేయమని ప్రార్థిస్తుంది ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి దేవా నిన్ను అడిగి తండ్రి ఆ మన ప్రభు అయిన ప్రభు కృప ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్న అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వారి కుటుంబ సభ్యులకి అలాగే ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ మన ప్రభు దినం ఆయన మనకు సదాకాలము తోడుగా ఉండి మనలందరినీ నడిపించుగాక ఆ మీన్ ప్రైజ్ల బ్రదర్ సిస్టర్ అందరికి ్రదర్స్ అందర్ సిస్టర్ బ్రదర్స్ ఫెజరా